శ్రీగురుభ్యో నమ హరి ఓం శ్రుతిస్మృతిపురాణామాలయే భగవత్పాదశంకరం లోకశంకరం ఆత్మసంభావితా ధనమానమన్విత యజన్ నామయజ్ఞ విధిపూర్వకం ఈ అసురులు ఎలా ఉంటారంటే ఆత్మ సంభావిత కానీ అన్ని గొప్ప గుణములు గలవారను అనే ధోరణిలో ఉంటాను దీన్ని హోలియస్ దాని డౌ యాటిట్యూడ్ అని అంటారు సో నేను మడి కట్టుకున్నాను దూరంగా ఉండు అని కోప్ప ఆత్మసంభావిత ఎప్పటి నుంచి చిన్నప్పటి నుంచి ధర్మాన్ని మేము అనుష్టిస్తూ ఉన్నాము మీరందరూ చెడిపోయిన వాళ్ళు పాశ్చాత్య నాగరికత వ్యామోహంలో పడి చెడిపోయిన వాళ్ళు మేమేమో ధర్మాన్ని నిలబెడుతూ వచ్చినాము అని వాళ్ళు భావిస్తున్నారు ఆ విధంగా దగ్గర అటువంటి ఒక ధోరణి కలిపి ఉంటాను మనం చాలామంది కనబడతారు ఇప్పుడు ఎవరైనా గృహస్థ మీ అబ్బాయి ఎందుకున్నాడు అంటే బీఎస్టీ చదువుతున్నాయి ఎందుకంటే బీఎస్టీలు ఇవన్నీ చక్కగా మీరు వేదం చదివించవచ్చు కదా మీ పిల్లల్ని అన్న అలా సో ఇప్పుడు మన పిల్లల్ని మనం వేదం చదివించుకోవచ్చు తప్పు కాదు ఇతరుల పిల్లలని ఆ విధంగా మనం ఎలాగంటే చెప్పగలము మనం చేసిన ధర్మం కారణంగా మనం గొప్పవాళ్ళం అనే కలిగి ఉండడము ఇతరులు ఆ ధర్మాన్ని చేయుటం లేదు ఇతరులు ఆ ధర్మాన్ని చేయటం లేదు ఇతరులు ఆ ధర్మాన్ని చేయటం లేదు అని గ్రేలు ఎత్తి గేలు ఎత్తి చూపించడము ఆ కారణంగా ఇందాక సరిపడింది మళ్ళీ ఎందుకు మార్చారు ఇప్పుడు ఇప్పుడు సరిపడి ఇప్పుడు ఎలా ఉంది ఇప్పుడు బాగుంది ఇంకా మార్చొద్దు బాగుంది అంటే ఏదో కాంటాక్ట్ ఏదో ఉంది అనమాట పెరిగింది కంగారు పడకుండా ఓపిక పట్టండి ప్రజానికి అలా కంగారు పడిపోకూడదు ఉండకూడదు ఓపిక పట్టాలి ఎలా అయితే వేడి ఎక్కువ ఊపిరి పడుతున్నామో అలాగే కూడా ఓపిక పట్టాలి మైకాసురుడు యొక్క అనుగ్రహం మనకి కావాలి ఓకే ఇప్పుడు బాగుంది ఇప్పుడు బాగుంది ఏం బాగుంది కదా కనుక ఇప్పుడు బాగా కనుక ఇతరులను మీరు తక్కువ ధర్మం చేస్తున్నారు మేము ఎక్కువ ధర్మం చేస్తున్నాము అని వేలెక్కి చూపించేటువంటి లక్షణము అది అటువంటి అసుర లక్షణాలు మనకు చాలామందిలో కనపడతాయి ముఖ్యంగా హోలియర్ డ్యాన్ డౌ అనే యాక్టిట్యూడ్ ఎక్కడున్నా మేము మీకంటే పవిత్రమైన వాళ్ళని అనే యాక్టిట్యూడ్ ఎక్కడున్నా అదే అసుర లక్షణంలోకి వస్తుంది మన మన హిందూ సమాజంలో ఈ సమస్య అధికంగా ఉండబడితే మన హిందూ ధర్మానికి వెనలేని హాని కలిగినది కలిగినది వద్దో గొప్ప కలుగుతోంది కూడా కాబట్టి ఈ ఆత్మసంభావిత అనే ద్వారా విడిచిపెట్టి అందరినీ ప్రేమగా చూసేటువంటి లక్షణాన్ని కలిగి ఉండాలి అది దైవీ లక్షణం ఇది ఆసుర లక్షణం స్తంభాహ అంటే స్తంభము వల్లే రెండు నమస్కరించేటువంటి అభ్యాసం సుతరాము ఉండదు ఇప్పుడు నమస్కారం చేయకపోవడానికి రెండు హేతువులు ఒకటి బిడియం ఉంటుంది ఇప్పుడు కుర్రాళ్ళు బిడియపడుతారు తల్లిదండ్రులు నమస్కారం చేసినా కూడా వాళ్ళు నమస్కారం చేయరు ఈ కాలేజీ గ్రాడ్యుయేట్స్కి మొదలైన వాళ్ళు వాళ్ళకి మరో చెరు అభిప్రాయం అనేది కాదు నమస్కారం చేయకూడదని కూడా కాదు వాళ్ళకి అలవాట్లేదు ఒకటి రెండు బిడియ పడతారు తల్లిదండ్రులకి బిడియ ఉండదు పిల్లలకి బిడియ ఉంటుంది కాబట్టి వాళ్ళు నమస్కారం చేయరు దానివల్ల దోషం దాన్ని ఒక తప్పుగా మనం చెప్పాలి కొంతమంది నేను నేను చెప్పాను చెప్పాను వాళ్ళకితరుకి నమస్కారం చేయటం తమ స్థాయికి తక్కువ అని అనుకుంటా ఎలా అనుకుంటాం కొంతమంది ఏం చేస్తారంటే అంటే మేము నమస్కారం చేసి వాళ్ళ లక్షణాలను నేను బాగా నాకు తెలుస్తుంది కదా అందుకోసం చెప్తున్నాను కొంతమంది ఏం చేస్తారంటే కొంచెం దూరంగా ఇలా ఇలాగా అలాగే ఉంది నమస్కారం చేస్తారు అంటే పంచభూతాలను నమస్కారం చేస్తున్నారు వీడికి చేయట్లేదు వీడు నమస్కారార్హుడు కాడు వాళ్ళు అంత పెద్దవాళ్ళు వాళ్ళు పెద్ద పెద్ద శాస్త్రాలు వేదాలవి చదువుకున్నారు వాళ్ళు కేవలము ఫలానా పీఠాధిపతికి తప్పటికీ ఎవరికీ నమస్కారం చేయరు ప్రతి పీఠాధిపతికి కూడా చేయరు వాళ్ళు ఎఫిలియేటెడ్ పీఠాధిపతి ఎవరో ఉంటారు వారికి చేస్తారు మిగతా వాళ్ళు ఎవరైనా కనుగొడతా అలా అంటారు అంతే తప్ప నమస్కారం చేయాలి తర్వాత నమోమహద్భ్య అంటారు నమో మహద్భ్య అని ఉంది కదా మంత్రం అప్పుడు నమో మహద్భ్యో నమోర్భకేభ్యేదో మంత్రం కాబట్టి నమో మహద్భ్య అంటారు అంటే పెద్ద గొప్పవారికి నమస్కారం మీకు కాదు నాన్ కమిటల్ నమస్కారం చేస్తారు కమిటం మీకు నమస్కారం చేసేస్తున్నాం పెద్దలకి గొప్పవారికి నమస్కారం చేస్తుంది అలాగే నమో నారాయణాయ సంస్కృతం వచ్చిన వాడైతే నమో నారాయణాయ అంటాడు దానివాడైతే ఉంటాడు నమో నారాయణ అంటాడు వాడికి విభక్తి జ్ఞానం ఉండదు కదా కాబట్టి ఇలాగా ఇలాంటి వేషాలు కోతి వేషాలు వేస్తారు తప్ప యథార్థంగా వినయంగా నమస్కారం చేసే లక్షణం ఉండదు అటువంటి వాళ్ళని స్తబ్దాహ అని అంటారు వాళ్ళు అసూర సంప్రదాయానికి చెందినవారు ధనమాన మదాన్విత సో ధనము ధనము వలన వచ్చేటువంటి ఇది కవర్ చేశాను మానము ధర్మము వాటితో కూడి ఉంటారు ఒకసారి హరిద్వార్లో మాదక ద్రవ్య నిషేధ సమితి అని ఒక సమితిని పెట్టారు సంస్కృత పదాలే ప్రయోగిస్తారు హిందీ సంస్కృత ప్రధానంగా ఉంటుంది మాదక ద్రవ్య నిషేధ సమితి అని ఓ సంస్థను సోషల్ యాక్టివిస్టులు పెడుతూ ఉంటారు కదా పెడితే ఓ స్వామి అక్కడ అందరూ స్వాములే హరిద్వార్ అంటే అందరూ సన్యాసులే కొన్ని వేల మంది ఉంటారు ఓ స్వామిడి వేరు అసలు మాదక ద్రవ్యము యొక్క పరిభాష ఏమీ అని అడిగాడు దానికి డెఫినెషన్ ఏమిటో అంటే అదే మీరే చెప్పండి మహాశయాన్ని అన్నారు అంటే చూడు ధనము మాదక ద్రవ్యముగా నేను పరిగణిస్తున్నాను అధికారమును కూడా మాదక ద్రవ్యముగానే నేను పరిగణిస్తున్నాను అంటే ఆల్కహాల్ తాగిస్తేనే మొత్తెక్కిపోతుందని నేను అనుకోనట్లేదు ధనము ధన మాన మదానుక ధనము అధికారము సో ఇవి కూడా మాదక ద్రవ్యములుగానే పరిగణింపబడతాయి ఏం చెప్పాడు ఆ మహాత్ముడు ఆ విధంగా ధనముంటుంది అది ఒక నిషాను కల్పిస్తుంది ఒక నిష అలాగే అధికారము కూడా ఒక నిశ కింద ఉంటుంది అధికారంలో కూడా ఒక నిశ ఉంటుంది అధికారం ఉండి వినయంగా ఉండే వాళ్ళు ఎవరో నరేంద్ర మోడీ గారి వాళ్ళు కొద్దిమంది మనకు కనపడతారు చాలామంది అధికారంలో ఉండి నిషాను కలిగి ఉంటారు వాళ్ళందరూ కూడా అశుభ స్వభావం కలిగి ఉంటారు ఇదంతా మనం చూసాం ఇకపోతే నామయజ్ఞములు అన్నది చూస్తూ ఉన్నాం నామయజ్ఞములు నామయజ్ఞములు నామయజ్ఞ శబ్దానికి రెండు అర్థాలు నామ మాత్ర యజ్ఞములు అని మధ్యమద లోపమాసం నామ కొరకు నామము కొరకు యజ్ఞము అని తత్పురుష చతుర్థి తత్పురస చేస్తే పేరు ప్రఖ్యాతుల కొరకు యజ్ఞములు చేయుట దాన్ని నామయజ్ఞము అని అంటారు అంటే చెప్పాను ఇప్పుడు పెద్ద పెద్ద పూజలను లేకపోతే వ్రతములు యజ్ఞములు మొదలైన వాటిని సంకల్పించడము వాటిని పెద్ద ఎత్తున వాటిని నిర్వహించడము చేసి యజ్ఞాన్ని చేయడము ఛందాలు వసూలు చేసి చేయడం మీద కొన్ని విమర్శలు ఉన్నాయి సరే మనం ఎవరో పాపం వాళ్ళు ఎవరు చేస్తుంటుండే మనం కాదన్నట్టుకుంటుంది కానీ మరి తప్పదు మరి శ్లోకాలను మరి వ్యాఖ్యానం చేయాలి కదా నా కాబట్టి పేరు ప్రఖ్యాతుల కోసం చేస్తారు యజ్ఞం చందాలు చేస్తారు చాలా విస్తృతమైన ప్రచారాన్ని ఇప్పుడు ఎలా మీరు అంటే మరి హ్యూమన్ సైకాలజీ ఎలా ఉంటుంది ఇప్పుడు ఏదైనా ఒక యజ్ఞం చేస్తున్నారనుకోండి ఎవరో స్వామి యజ్ఞం చేస్తున్నారు గృహస్థులు చేయాలి యజ్ఞం స్వాములు కాదు చేయడం అసలు అక్కడే పెద్ద ఇష్యూ ఒకటి వస్తుంది యజ్ఞం గ్రహస్థు చేస్తా స్వామికి వేస్తా గ్రహస్థుడి చేస్తా సో అసలు స్వామికి యజ్ఞాధికారం ఉండదు కానీ స్వాములు యజ్ఞాలు మొదలు పెడతారు అదొక ఇష్యూని ఇష్యూ బయట చాలి తర్వాత ఆ ప్రచారం బాగా చేస్తారు తాను చేసేటువంటి ధర్మకార్యానికి ప్రచారం చేయుట దంభము కేటగిరీలో పడుతుంది తర్వాత శ్లోకంలో వస్తుంది సో అహంకారం తర్వాత శ్లోకాల్లో రాబోతోంది అప్పుడు మనం చూస్తాము తర్వాత ఆ యజ్ఞాలకి పెద్ద పెద్ద ఆఫీసర్లను ఇన్వైట్ చేస్తారు అవును సామాన్య జనానికి వాల్పోస్టర్స్ అది యజ్ఞాన్ని వాల్పోస్టర్స్ వేస్తారు ఊరంతా ఫ్లెక్సీలో పెడతారు ఆ ఫ్లెక్సీలో ఆ స్వామి యొక్క పెద్ద ఫోటో పెడతారు దాని పక్కన ఫలానా యజ్ఞము అని ఇప్పుడు మీరు ఆలోచించండి సైకాలజీ చెప్తున్నాను నేను ఎవరిని పర్టికులర్గా ఉద్దేశించి చెప్పట్లేదు హ్యూమన్ సైకాలజీ ఎలా పనిచేస్తుంది తర్వాత ప్రజలు కూడా ఏ రకమైనటువంటి వరవాడికి అలవాటు పడి ఉన్నారు దాంట్లో ఉండే గుణదోషములను ఆలోచించేటువంటి స్టేస్ ఎవరికి ఉండదు ఒక పద్ధతికి అలవాటు పడుతుంటారు సో ఇప్పుడు పెద్ద ఫ్లెక్స్కి పెట్టి దాంట్లో స్వామి ఫోటో ఫుల్ లెంగ్త్ ఫోటో వేసి పక్కన యజ్ఞమోనే యజ్ఞం పేరేదో రాస్తారు కాస్తే ఇప్పుడు ఆ ప్రచారం ఏమి చేస్తున్నట్టు యజ్ఞానికి ప్రచారం చేస్తున్నట్టు స్వామికి ప్రచారం చేస్తుంది స్వామికి స్వామి యొక్క నామరూపాలకి ప్రచారం చేస్తున్నట్టు ఉంటుంది నామరూపంలో అనిత్యము అసత్యము కదా ఆ సంగతి స్వామికి తిరిగిపోతే ఇంకెవరికి తెలుస్తుంది సంసార్లకి ఏం తెలుస్తుంది కాబట్టి ఈ విధంగా అసుర లక్షణములతోటి ఇది చేసే యజ్ఞాలు దానికి ఆఫీసర్లను పిలుస్తారు పెద్ద ఆఫీసర్లను పిలుస్తారు పెద్ద పెద్ద ధనవంతుల్ని పిలుస్తారు మామూలు వాళ్ళని తెలుస్తారు ధనవంతుల్ని పిలుస్తారు తర్వాత పొలిటికల్ లీడర్స్ని పిలుస్తారు పిలిచి ఆఫీసర్స్ చేత పొలిటికల్ లీడర్స్ చేత ఇనాగ్రేట్ చేసిస్తారు దానికి ప్రచారం ఇస్తారు తర్వాత ఫైనల్ గా ఆ చేసిన యజ్ఞమంతా కూడా పర్సనల్ అడ్వాంటేజ్ అని అంటే దానివల్ల ధనము తనకు కీర్తి ప్రతిష్టలు తనకు అధికారులతోటి నెట్వర్కింగ్ వాళ్ళతో సంబంధాలు మనం నెలకొల్పుకోవాలి ఆ విధంగా సమాజంలో ఒక గొప్ప మహాత్ముడుగా తాను నిలుచుకుని ఒక ప్రతిష్టను సంపాదించడం కోసమని తనకు తన పేరుతో నడిచేటువంటి సంస్థకు ప్రతిష్ట తీసుకురావడం కోసం చేసే యజ్ఞాలను నామాంత ప్రతిష్ట నామయజ్ఞములు అంటారు దీంట్లో మీరు గమనించాలి సంస్థ కూడా అది వ్యక్తి యొక్క ఎక్స్టెన్షన్ వ్యక్తికి ఒక అహంకారం ఉంటుంది ఈగో ఆ ఈగో యొక్క ఎక్స్టెన్షనే సంస్థ అంటే సంస్థ అంతకంటే సంస్థే ఉండదు ఇంజనీరు సంస్థలన్నీ కూడా ఒక వ్యక్తి పేరుతో ఉంటాయి ఆ వ్యక్తికి అహంకారం ఉంటుంది మామూలుగా భేదవాడి అహంకారము దేహానికి పరిమితమై ఉంటుంది ధనవంతుడి ఒక బ్యాంక్ అకౌంట్కి లేదా వాడి సంపదకి పరిమితమై ఈ సంస్థలను స్థాపించిన వ్యక్తుల యొక్క అహంకారము ఆ సంస్థ కంచకీ వ్యాపించి ఉంటుంది అలా అలా ఉంటుంది అహంకారం ఉన్న సందర్భాలలో చెప్తున్నా దీనికి వద్దీ ఎక్సెప్షన్స్ ఉంటాయి వద్దీ ఎక్సెప్షన్స్ ఈ పాఠంలో రావు పదహారో అధ్యాయం ద్వితీయ భాగంలో రావు ప్రథమ భాగంలో వస్తాయి మళ్ళీ తర్వాత పదిహేడు పద్దెనిమిది అధ్యాయంలో రావచ్చు ఇక్కడ కేవలము ఆసుర లక్షణాలని ప్రస్తావిస్తున్నాను కాబట్టి ఈ విధంగా తమ పేరు సంస్థ పేరు బాగా అభివృద్ధికి రావడం కోసం తమ ఆదాయము సంస్థ యొక్క ఆదాయము సంస్థ ఆదాయం అంటే తన ఆదాయమే ఇప్పుడు పది కోట్లు వచ్చింది సంస్థకి వచ్చిందంటే తనకు వచ్చినట్టే ఆ పది కోట్ల మీద అభిమాషి తనకే ఉంటుంది దానికోసం యజ్ఞం చేసినట్లయితే అటువంటి యజ్ఞములన్నీ కూడా నామయజ్ఞములు కనబడతాయి ఇప్పుడు గోషాలను నడిపిస్తాము అని అన్ని సందర్భాల్లో అందరూ ఉండకపోవచ్చు ఇలా ఉన్న ఇలా చేసేవాళ్ళు మంచి పని చేస్తున్నట్లు అనిపించినప్పటికీ దాని మీద కూడా అసుర లక్షణాలు మనకు కనపడతాయి ఇది ప్రొఫెషనలిజం ఎలా ఉంటుంది ఇప్పుడు రెలిజియన్ ప్రొఫెషనల్ కింద ఒక ప్రొఫెషనల్గా ప్రాక్టీస్ చేసిన సందర్భంలో రెలిజియన్లో కూడా అసుర లక్షణాలు ప్రవేశిస్తాయి ఉదాహరణకు మేము గోషాలను నడుపుతాము అని జనం దగ్గర డబ్బు వసూలు చేయటం తర్వాత అక్కడ కౌ స్థానం ఒకటి చూసి అక్కడ గోగులని పెట్టడం ఆ గోగులలో పాలిచ్చి గోగులు ఉంటాయి వాటికి తిండి బాగా పెట్టడం పాలు ఇవ్వని తిండి సరిగ్గా పెట్టకపోవడం ఇలాంటివి చేస్తూ ఉండడం తర్వాత మొత్తానికి అన్ని గోవులను సమానంగా చూడకపోవటము అన్ని గోగులను ప్రేమతో చూడకపోవటము ఆ గోశాల నుండి తాను ఏ ప్రయోజనాన్ని పొందగలను అనే భారణతోటి దాన్ని నిర్వహించడము దాన్ని ఫలానా గోశాల వారు నడిపిస్తున్నారు అని పేరు ప్రఖ్యాతుల కోసం ప్రచారంలో పెట్టడము ఇవన్నీ కూడా అసుర లక్షణంలోకి వస్తుంది కామ్గా కేవలం గోవు మాత్రమే కాకుండా సకల పశువుల ఎడలా కూడా కరుణాభావం గలవాడు ఏ పశువుకి హానిని తలపెట్టడు తన కళములు ఏదైనా పశువులకి ఏదైనా సేవ చేయాల్సి చేస్తాడు మనవరకు కూడా సేవ చేస్తాడు దానికోసం ఆర్గనైజేషన్ అక్కర్లా స్పాంటేనియస్గా సేవ చేసేటువంటి సందర్భాలు ఉంటాయి కాబట్టి మనం చేసేటువంటి ఈ కార్యముల ఎవరు పశువుల రాకుండా చూసుకోవాలి నామయజ్ఞ శబ్దానికి అది ఒక అర్థం దీన్ని మనం ప్రస్తావిస్తూ ఉన్నాము నామయజ్ఞ శబ్దానికి మరో అర్థం నామమాత్ర యజ్ఞము నామమాత్ర యజ్ఞంలో ఆ యజ్ఞం చేసేవాడికి ఆ యజ్ఞానికి అర్హత ఉన్నదా ఇప్పుడు నామ మాత్ర మధ్యముప సమాసం చెప్తున్నారు యజ్ఞానికి అర్హత లేకుండా చేస్తున్నాడా అర్హత అంటే ఎలా ఉంటుంది ఇప్పుడు గృహస్సుడికి మాత్రమే యజ్ఞం చేసే అధికారం ఉంటుంది సన్యాసికి యజ్ఞం అధికారం ఉండదు కాబట్టి సన్యాసి యజ్ఞం మొదలుపెట్టేటంటే అది అధికారం లేకుండా మొదలుపెట్టినట్టు వస్తుంది బ్రహ్మచారికి యజ్ఞానికి అర్హత ఉండదు కొంతమంది బ్రహ్మచారులు వేరే బ్రహ్మచారిని పెట్టుకుంటారు బ్రహ్మచారి సత్యం సత్యం బ్రహ్మచారి అనే టైటిల్ టైటిల్లో భాగంగా ఉంటుంది సో మీరు ఒకప్పుడు పేరు వినపడుతూ ఉండేది ధీరేంద్ర బ్రహ్మచారి బ్రహ్మచారి అనే పేరే టైటిల్లో ఉంటుంది అలాంటి బ్రహ్మచారులు ఉంటారు సో ఈ అనైష్టిక బ్రహ్మచారులోని జీవితాన్ని సన్యాసంలోకి రాదు బ్రహ్మచారులుగా ఉంటారు అటువంటి వాళ్ళకు యజ్ఞాధికారం ఉండదు బ్రహ్మచారికి యజ్ఞాధికారం ఉండదు అయజ్ఞో వా ఏషయో పత్నిక అని శృతి యహ అపత్క ఎవడైతే పత్తిని లేకుండా ఉంటాడో భార్య లేని వాడే ఉంటాడో వాడు అయజ్ఞ వాడికి యజ్ఞములకు అధికారము లేదు కానీ వీడికి అధికారం లేకుండా దంభం కోసం ప్రజా ప్రజలలో ప్రచారం కోసం యజ్ఞం అడుగు అది నామ అది నామ యజ్ఞం తర్వాత విధి ఉండదు విధి లేకుండా విధి విధానం లేకుండా ఎంజీవ్ చేసేస్తాడు మనకు కనపడుతూ ఉంటాయి టీవీల్లో కనపడతాయి ఇప్పుడు టీవీలో ప్రచారం చే ప్రసారం చేస్తున్నప్పుడు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకోద్దు ఇప్పుడు సరే లైవ్ ఉందిరా బాబు మీ నోటుకు వచ్చినట్టు మాట్లాడుకనే ఎవరో చెప్తూ ఉంటే మీరు వినుంటా అయితే లైవ్ ఉన్నాను రా ఇష్టం వచ్చిన రేపు చెప్తా లైవ్ లైవ్ రా చెప్పదు అని చెప్తాను సో ఆ అరే మంత్రాలు సరిగ్గా చెప్పరా హోమం సరిగ్గా చేయి లైవ్ ఉంది అని వాళ్ళు అనుకోదు ఎవరైనా వాళ్ళు చెప్పాలా అక్కర్లేదు అరే బాబు లైవ్ లైవ్ రా ఇది సరిగ్గా చేయి మంత్రం హోమం సరిగ్గా చేయి అని చెప్పాలాకర్లేదండి అది లేదు ఇష్టం మంత్రాలు చదవడం హోమం చేసేవాడు ఇష్టం వచ్చినట్టు చేయడం గిన్నెలో ఉంటుంది పెద్ద ల్యాబ్ల్ ఒకటి పెద్ద స్కూన్ చెక్కతో చేసింది దాంతో నేను చేయడం దాంట్లో పోయడం అని ఏమైపోయిన వెంటనే ఇలా ఇలా చదవడం ఇలా దండం పెట్టడం దండబెట్టడం అగర్గా ఆ పొలం అక్కడ పక్కన వారా లేదు చాలా అది ఎప్పుడు లైవ్లో టీవీలో ఇలా ఉంటుంది ఏ రకమైనటువంటి శ్రద్ధ లేవుతున్నాయా శివుడికి అభిషేకం చేయడం ఎలాగో కలిసిన మామూలుగా మొక్కలకి నీళ్లు పోస్తాను చూడండి బడ్జెట్లో తీసుకెళ్ళి మొక్కలకి నీళ్లు పోస్తారు ఆ రకంగా ఈ మామూలు నొక్కు బజెట్లో ఒకటి తీసి నింపి అది పట్టుకున్నాడు ఓ పాత చెంబు రాగి చెంబు ఇతడి చెంబు ఒకటి పట్టుకుని ఆ చెంబు ఏదే పోస్తూ ఉంటాం ఒకడు మంత్రంలో మళ్ళీ నీరు దింపు కొడుకోడు మంత్రంలో ఈ వాడు ఒకడు నీళ్లు పోసివాడు ఒకడు లేకపోతే పోసేవాడు చదవచ్చు కదా మంత్రం ఎవడు ఎవడు నీళ్లు కోస్తున్నాడో వాడే చదవాలి పైపుల్లో చేయటం మంత్రం ఎవడో దోతూ ఉంటాడు వీడి దావడం మంత్రం ఈ రకమైన నామమాత్ర యజ్ఞములు అంటే విధి విధానం కూడా ఉండదు చాలా అధ్వానంగా ముఖ్యంగా హోమం చేసేప్పుడు హోమంలో నేను విధి విధానాన్ని పాటించాను అలాగే విష్ణుడి పూజాది చేసేప్పుడు ఆ బుట్టలు తీసుకొచ్చి అలా పోసేస్తూ ఉండడం ఆ పూలు కాలుకి తగిలితే వాటిని తోసేయటం అలాగా ఆ పూల మీద అలా పడిపోయి దాన్ని ఇలా ఇలా తోసేస్తూ ఉండడం ఈ రకమైనటువంటి ప్రవృత్తి శ్రద్ధ ఏమాత్రము లేనటువంటి ప్రవృత్తి ఆ ద్రవ్యముందు ద్రవ్యములకు విలువ లేకుండగా చేసేటువంటి క్రియ కర్మయడల ఒక విలువ లేకుండగా ఇప్పుడు మీరు డైమండ్ రింగ్ తీసి ఇలా పక్కన ఇలా తీసేలా పక్కన విసిరిపోయారు అనుకోండి అది ఆ వస్తువు యొక్క విలువనిచ్చినట్టు కాదు కాదు కదా ఇప్పుడు ఇది ఏంటనుకోండి ఇది తీసి అలా కొట్టారనుకోండి దానికి విలువ ఇచ్చినట్టు కదా అలా చేయకూడదు ఎన్ని ఉపయోగిస్తున్నప్పుడు దాన్ని జాగ్రత్తగా భద్రంగా పెట్టుకోవాలి అందులో స్వామి వివేకానంద ఫోటో ఉంది కాబట్టి మనం దాన్ని రెస్ట్రెక్ట్ఫుల్గా తీసేయాలి అలా విసిరి చేయకూడదు అలా చేస్తూ ఉంటాం అంటే విధి విధానము చాలా అధ్మానంగా ఉంటుంది హోమం చేసేటప్పుడు ఫాలో అయితే హోమం చేయాలి గిన్నెలో ఉన్న నెయ్య నిప్పుల్లో పోయి కాదు హోమం ఉంటుంది మంత్రానికి తగ్గట్టు హోమం చేయాలి ఒకప్పుడు మంత్రం పొడుగ్గా ఉంటుంది ఇప్పుడు ఆగాలి ఆగి మంత్రం పూర్తయిన వెంటనే స్వాహాకారంతో హోమం చేయాలి ఒకప్పుడు పూర్తిగా ఉంటుంది అప్పుడు వెంటనే చేయాల్సి సో సూర్యోద సర్వస్వస్య చంద్రమా సర్వస స్వాహ ఆ అని పొడుగాటి మంత్రం స్వా అని పూర్తి మంత్రం కొడుకు పంపడానికి అది స్వాహాకారంతో చేయాలి పుట్టి పంపడానికి వెంటనే చేయాల్సి ఉంటుంది తర్వాత ప్రతిసారి హోమం చేసినప్పుడు దానికి త్యాగం చెప్పాల్సి ఉంటుంది ఆ మంత్రం చెప్పేవాడు చెప్పాలి వీరే చెప్పాలి మంత్రం హోమం చేసేవాడే మంత్రం చెప్పాలి అద్వర్యుడు హోమం చేసేవాడిని అధ్వజుడు అంటారు అంటే హోత ఆహ్వానిస్తాడు దేవతని ఆ తర్వాత హోత ఆహ్వానిస్తాడు ఒక ఒక అనువాసం అంటే ఒక పారాగ్రాఫ్ ఉంటుంది అదంతా చదువుతాడు ఇప్పుడు దేవత అస్మాని తోబడినది అప్పుడు అధ్వర్యుడు ఆ ద్రవ్యాన్ని చేతిలోకి తీసుకుని కూర్చుని హోమం చేస్తాడా నిలబడి అవన్నీ విధి ఉంటుంది కృష్ణంగిపోయి ఉపవిషంగింగి హోతి ఆ విధి ఆ విధి ప్రకారంగా సందర్భం అయితే నిలబడి ఆ ద్రవ్యాన్ని తృక్కువ యొక్క తీసుకుని దాన్ని మంత్రం చెప్పి అధ్వరుడు హోమం చేస్తాడు మంత్రం చేయకుండా హోమం లేదు ఇప్పుడు ఏం చేస్తారు వరడదన మంది చేస్తారు ఒకటి చేయాల్సిన పనిని వరడదన మంది చేస్తారు ఒకటి చేసేదాన్ని అరడదన మంది కూర్చొని భగవద్గీత పాఠం చెప్తే ఎలా ఉంటుంది అది ఎలా ఉంటుంది టూ మెనీ కుప్స్ సామెత ఉండలే ఉండండి ఇప్పుడు నేను అరడజల మందుని వేసుకొచ్చి అందరం కలిసి మాటలు ఇస్తూ ఉంటా ఉండి శ్లోకం చదవరా నువ్వు తాత్పర్యం చదువు నేను తలకాయ ఉంటూ ఉంటాను అన్నట్టుగా అలా ఉంటుందో అలాగే విధి కూడా అలా ఉండకూడదు ఒక్కటి చేయాలి హోమం ఉంటే చేయాలి మంత్రము వాడే చెప్పాలి కర్మో వాడే చేయాలి సంధ్యావంతరం ఉంటే ఎవడో మంత్రం చదివితే మీరు అధ్యయనిస్తారా అదే పద్ధతి కాబట్టి ఇవన్నీ కూడా చాలా తక్కువ పద్ధతులు వాళ్ళు సరిగ్గా అర్థం చేసుకోకుండా చేస్తున్నది అది ఏమవుతుంది కొన్ని సంవత్సరాలు అలాగే చేసేప్పటికీ అది ఒక కష్టం కింద నిర్మాణం అయ్యి అదే సరైన పద్ధతి అనిపిస్తుంది ఆ సందర్భంలో నాలాంటి కోటిగా ఎవరైనా వచ్చి ఇది సరిగ్గా చెప్తే వాడిని మీరు బహిష్కారం చేసేయటం అండ్ కింద చేసేసి దూరంలో తెచ్చేయటం తెచ్చేసి మనకి తోసినట్టుగానే మనం చేసుకుంటూ పోవడం కాబట్టి ఈ విధంగా విధి విధానమును తెలియకుండగా తెలుసో తెలియకో దాన్ని వైలే ఉల్లంఘిస్తూ చేసే యజ్ఞములు నామమాత్ర యజ్ఞములు అవుతాయి తర్వాత మంత్రము శుద్ధముగా లేకుండగా చేసే యజ్ఞములు నామమాత్ర యజ్ఞములు మంత్రం శుద్ధంగా ఉన్నారు ఓంబు స్వహా ఓంబు వస్వహం వస్వహు ఓ వస్తు వస్వట్ వాట్ ఈస్ దాట్ వాట్ కైండ్ ఆఫ్ థింగ్ ఇట్ ఈస్ సో కృష్ణం అవుతున్నాం అంటున్నాను నేను తప్పుగా చెప్పడం నాకు చేత కాదు ఇరిటేట్ చేయడం కూడా నాకు సరిగ్గా చేత కాదు నేను ఇరిటేషన్లో కూడా సరిగ్గా తప్పుగా చెప్పడం నాకు చేత కాక నేను ఇబ్బంది పడుతూ ఉంటాను సో ఆ రకంగా ఒక్క మంత్రం సరిగ్గా చెంబో స్వయంభో చెంబ చెంబుగా చెంబులో బకా చెంబులో బకా బాకీ బాకీ చాలా ఉండద్దు అన్నీ ఒకే రకంగా పడితే అన్నీ ఒకే రకంగా సో మంత్రంలో స్వరం స్వరం అస్థలు ఉండదు సో మరీ అధ్వానం నేను విన్నప్పుడు అక్కడి నుంచి లేచి అవతలిపోతాను ఎందుకంటే అక్కడే కూర్చుంటే వీళ్ళు చెప్పి మంత్రాలు వినలేక చెవులు చీపులు కొడుతూ ఉంటాయి అవతలిపోవడం సో మొన్న ఎవడో ఒక ఆయన మంత్రం చేస్తే చూస్తున్నాను మృత్యోర్ముఖి రమామృత స్వాహా అని మంత్రం నిజామహే అమృతాత్ పంచమే యొక్క వచనం స్వాహకారు మామృత స్వాహాలి మామృత స్వాహ అని చేస్తుంది చూడండి అమృత అని అలాగే ఎండ చేయటం తర్వాత త్యాగం చెప్పాలి స్వాహాతో సంబంధం లేకుండా నూనె నెయ్యి దాంట్లో పోస్తూ ఈ విధంగా విధి విధానం లేకుండా చేయడం చాలా తప్పిది అలా చేయకూడదు తర్వాత అది నామమాత్ర యజ్ఞం శుద్ధ మంత్రం లేకుండా మంత్రాలన్నీ తప్పులు తడకల కింద అంటే తడక అంటారు తడకకి చాలా చిల్లులు ఉంటాయి మీరు తడకని అలా ఎలుగులో పెడితే బోర్డు ఓ యాభై చిల్లు ఆ రకంగా మంత్రాన్ని కనుక వాడు చెప్పేటంటే ఉప్పలు కనప ఇటువంటివే తరచుగా మీకు ఉంటాయి సో అలా చేయకూడదు అలాగే భజనాది చేసేప్పుడు కూడా భజన ఏ పని చేసినా కూడా దాన్ని విధి విధానంగా చేయాలి తప్ప నేమ్ స్టేక్ అంటారు నామ మాత్రమంటే నేమ్ స్టేక్ ఏదో చేయాలి కాబట్టి చేయడం అన్నట్టుగా ఉండకూడదు అలా చేసినట్లయితే అది నామయజ్ఞం అవుతుంది దంభేన అవిధి పూర్వం దంభముతో చేస్తారు దంభము చాలా ఉంటుంది దంభము అంటే దంభము రెండు ఒకటి దంభం రాబోతుంది ఆ శ్లోకాల్లో పోలండ్ ఇప్పుడే చెప్పేస్తాను వచ్చిందో మాట దంభం రెండు రకాలు ఇంతకు ముందు సారి వచ్చింది ఒకటి తాను చేసిన ధర్మానికి ధర్మకార్యం చేస్తూ దానికి విస్తృతమైన ప్రచారం ఇచ్చినట్లయితే దాన్ని దంభము అంటారు ఈ దంభం మీకు ఎక్కడ కనపడుతుందంటే ఎవరండి కొద్దిగా ఇడ్లీను కాఫీ తీసుకుంటారా అని అడిగితే ఏం మాట్లాడుతున్నావయ్యా ఇవాళ ఏకాదశి నేను ఉపవాసం ఇడ్లీ ఎలా తింటాను అన్న అది దంభం అవుతుంది ఇడ్లీ కాఫీ తీసుకుంటానంటే ఏమని చెప్పాలి థ్యాంక్ వెరీ మచ్ వద్ద చెప్పాలి అంతేగాని నేను ఏకాదశి ఉపవాసం ఉన్నాను తినను అని ఇడ్లీ తిన్నావా అన్నందుకు కోప్పపడ్డాం నీకు తిథి జ్ఞానం లేకుండా ఉన్నావా అని చికాకు పడ్డాం ఇడ్లీ తిథి యొక్క ధర్మనిష్టని అర్థం చేసుకోకుండా పొద్దున్నే ఎనిమిది గంటలకు తొమ్మిది గంటలకు ఇద్దీ తింటాం కదా అని అడుగుతాడా మూర్ఖుడుగా ఉన్నాడే అని అని అన్నట్టుగా యాజ్ యాజ్ డో ఆ విధంగా ఎక్స్ప్రెషన్ పెట్టిన కాఫీ తీసుకున్నాను మరి ఏకాదశి నాడు కాఫీ తీసుకు నన్ను కూడా మానేచ్చు కదా కాఫీకి ఎక్సెప్షను ఏకాదశి నాడు కాఫీకి ఎక్సెప్షను ఇవి ఇలాంటి వేషాలు ఇస్తూ ఉన్నా దీన్ని ఈవెన్ బైబిల్లో కూడా చర్మ నాన్ని మౌంట్లో క్రైస్ట్ ప్రస్తావిస్తాడు అక్కడ కూడా జూయిష్ కల్చర్లో ఉపవాసం ఉండడం అని ఉన్నది సమ్ కైండ్ ఆఫ్ ఉపవాసం ఉండడం ఏదో చేపట్లేదు వాళ్ళ కాబట్టి నువ్వు ఉపవాసం ఉన్నట్లయితే ఆ విషయాన్ని పది మందికి చెప్పి ఉపవాసం ఉంటే ఉపవాస ఫలము ఉండదు అని వైద్యులు శరమలన్ని మౌంట్లో వస్తుంది కాబట్టి ఏకాదశి ఉపవాసం ఉన్నానని బాగా ప్రచారం అవుతుంది సో అది ధంభము చేస్తున్న పని ధర్మకారులు కానీ దానికి ప్రచారంలో ప్రచం అది దంభము అవుతుంది అది ఒక రకం దంభం రెండవ రకము దంభము తాను చేయని ధర్మాన్ని చేసినట్టుగా ప్రచారం చేయడం అది మరీ అర్థం దాన్ని అసత్యం దాన్ని ధంభం కాదు దంభంలో కూడా ఇది మరీ అర్థము అయిపో కృష్టి చేయడు ఉల్లిపాయ నేను ఉల్లిపాయ తేనను అంటాడు కానీ రహస్యంగా రాత్రి పదకొండు గంటలకి ఉల్లిపాయ పొడిలు వేసినట్లయితే అరే ఏం చేస్తున్నారు మీరు ఉండకున్న అంటే కొంత ఉల్లిపాయ పకూడీలు వేసుకుంటున్నాం అనమాట కొంతమంది బ్రహ్మచారిలు తల్లిదండ్రుల వాళ్ళందరూ చేరి ఉల్లిపోయి పకూడీలు వేసుకుంటారు వాళ్ళు అర్ధరాత్రి వాళ్ళు ఎప్పుడు చూస్తే అప్పుడే మన యంగ్ పీపుల్ అలాగే ఉంటారు పెద్దవాళ్ళకి ఎప్పుడు తిన్నా అరగదు వీళ్ళ సమస్య అది యంగ్ పీపుల్కి ఎప్పుడు తిన్నా అరిగిపోతుంది కాబట్టి ఉల్లిపాయ పకుడీలు తయారు చేసి తింటూ ఉంటారు అప్పుడు ఎరా ఎదురు చేస్తున్నారా అంటే ఉల్లిపి వాళ్ళ బ్రహ్మచారిలో నువ్వు పది మందికి చెప్పలేదు గుట్టు చప్పుడు కాకుండా జాగ్రత్తగా గుప్పుడు పొకోడీలు కాయక్రమం పొట్టడం కట్టి ఓపెన్గా కాకుండా తీసుకుంటే అక్కడ పెట్టేసి నువ్వు వెళ్ళిపోం నేను తీసుకుంటాను అని జాగ్రత్తగా ఏర్పాటు చేయటం ఒలిపోయి పోకోటిలో భక్ష్యం పైకి మాత్రం పెద్ద నిష్ఠాపరువు వెళ్ళాలి మేము ఉల్లిపాయం చేస్తాం మొక్కుకోము అంటూ ఉంటాం ఇది ధంభం ఒక కథ ఉంది మీద కథ బ్రహ్మదేవుడు సస్యలోకంలో పేరోలకముడు కూర్చుని ఉన్నాడు సింహాసనం మీద కూర్చుంటాడు ఆయన హిరంగ పురాణాల్లో బ్రహ్మదేవుడు అంటాడు ఇటువంటి సిద్ధ ఋషులు మహర్షులు దేవతలు అందరూ కూడా పెద్ద పెద్ద కూర్చున్నారు కనుక అప్పుడే ఇంకా సభ ప్రారంభమవుతుండగా ఒక ప్రవేశించాడు ఆయన మంచి వస్త్ర మంచి వేష వేషము అది కూడా చాలా పకడ్బందీగా ధరించి పెద్ద పిండికట్లో రీకెట్టిగా పిండికట్లో నామాలో వాటెవర్ కాల్ వచ్చి గట్టిగా పెట్టి చేతిలో చెంబు ఆ చెంబులో దర్భ చేతికి పవి దర్భముడి పవిత్ర పవిత్రము ఉంటాయి ఆ పవిత్రాన్ని ధరించుకున్నాడు చెంబు చెంబులో దర్భలు ఉన్నాయి ఆ దర్భలతో పవిత్ర పవిత్ర సర్వావస్థాంగతో హ్యాభ్యంతర శుచి అని ఆ శ్లోకం కలుగుతుంటూ అలా చల్లుకుంటాం ఆ ఆ నీళ్లు చల్లిన చోటే అడుగులు వేస్తాం నీళ్లు చల్లకుండా అడుగులు వేస్తే అమ్ముతాడు అపవిత్రుడైపోతాడు అని సత్యలోకంలో దేవ ఆ సభలో ప్రవేశించాడు ఆ సభలో వాళ్ళందరూ కూడా కర్ణయిపోయారు ఎందుకంటే వాళ్ళందరూ కూడా సిద్ధ మహర్షులు దేవతలను సాక్షాత్తు బ్రహ్మదేవుడేమో సింహాసనం మీద ఆ వాతావరణం ఆ పవిత్రత వీడికి సరిపడింది కాదు ఈయన అది కూడా ఆ పవిత్రత కూడా చాలకుండగా అలా చల్లుకుంటూ వస్తున్నాడు బ్రహ్మదేవుడు ఆశ్చర్యపోయింది ఇంత అధిష్టావరుడు బ్రహ్మదేవుడికి విధి అని పేరుంది మీరు గమనించారో లేదో విధి అనే పేరున్నాయండి ఆ పేరు ఎందుకు వచ్చిందంటే కర్మయుడు విధిని టీ చా తప్పకుండా పాటించడాన్ని ఆయన ప్రమోట్ చేస్తాడు అది బ్రహ్మదేవుడి యొక్క పని వేదాలు మరి వలించడం కదా అదే కాబట్టి విధి అంటే ఆయనకి సహజంగానే తన శ్రద్ధ ఉంటుంది ఆ శ్రద్ధతోటి ఆయన ఆశ్చర్యపోయి మహా మహానిష్టాగరిష్ఠుడు ఎవరో గుర్తుపట్టలేదు ఆయన ఎవరు వచ్చాడు అని ఆయన లేచి నిలబడ్డాడు ఒక్కసారి ఆయన ఎప్పుడైతే లేచి నిలబడ్డాడో ఆయన్ని చూసి మిగతా వాళ్ళందరూ కూడా లేచి నిలబడ్డాడు ఎవరో గుర్తు ఎవరో కొత్త ముఖంలాగానే ఉంది బ్రహ్మదేవుడు అంటాడు మహాత్మా ఆసనమును గ్రహించుడు అని అంటాడు అక్కడ సింహాసనం ఒకటి ఖాళీగా ఉంటాడు ఆయన అంటాడు ఇతరుడు కూర్చున్న ఆసనం మీద నేను కూర్చోను అంట ఇతరుడు కూర్చున్న ఆసనం మీద నేను కూర్చుంటే నేను అపవిత్రడు లేకపోతాను వీళ్ళందరూ మేము కూర్చున్నటువంటి వీళ్ళందరూ వచ్చిపోయి వాళ్ళు కూర్చుంటారు ఈ ఋషులు ఈ దేవతలు వీళ్ళు సరిగ్గా మడి తగిలి సరిగ్గా ఉండటం వీళ్ళకి ఆసనం మీద నేను కూర్చోను అలాగే నిలబడతాడు నిలబడి ఆ నీళ్లు చల్లుకుంటూ అపవిత్ర స్పాత్రం నిలబడతాడు అప్పుడు బ్రహ్మదేవుడు పోనీ వచ్చి నా సింహాసనం మీద నేను జరిగి ఎందుకంటే మీరు అతిథి వచ్చాడు నిష్టా గరిష్ఠుడు వీడికి సీట్ చూపించడం ధర్మం కదా నేను సగంలో సర్దుకుంటాను బ్రహ్మదేవుడి సింహాసనం పెద్దదిగా ఉంటుంది మధ్యకాలంలో పెద్ద పెద్ద మీద కూర్చొని ఉపన్యాసాలు చెప్తూ ఉంటాడు ఆ సింహాసనంలో ఈయన సగం ఉంటాడు ఎట్లా సగం ఇంకో ఇద్దరు కూర్చో చుట్టూహడు ఒక బాగా విశాలంగా ఉంటాయి సో ఆయన సింహాసనం మీద చోటు ఇస్తాను రా ఇలా కూర్చోమంటే ఆయన వస్తాడు పైకెక్కుతాడు చల్లుకుంటావు అవి మెట్లెక్కి అక్కడికి వచ్చి దాని మీద చల్లి నోనో నువ్వు కూడా కూర్చున్నావు కాబట్టి అది అపవిత్రమైన కూర్చోని అంటే మరి ఎలాగ మరి మీరు ఆసీన్లు కావాలి కదా అంటే నా తొడ మీద కూర్చోమంటాడు బ్రహ్మదేవుడు అంటే ఇప్పుడు సరే తొడ మీద కూర్చుంటాను ఎవరు కూర్చోలేదు ఎంతవరకు బ్రహ్మదేవుడు తొడ మీద కాబట్టి అది పవిత్రము తొడ మీద కూర్చుంటానని కూర్చోమంటే ఆయన సరే కూర్చుంటానని ఆయన తొడ మీద పవిత్ర పవిత్ర వారి నీళ్ళు గర్భాలతో చల్లి అక్కడ కూర్చుంటాడు అప్పుడు బ్రహ్మదేవుడు ఆయన ముఖంలోకి చూసి వారిని నువ్వుగా గుర్తుపట్టలేదు ఇప్పుడు గుర్తుంచెళ్ళదు అని అని నువ్వుగా నువ్వు దమ్ముడు కదూ అని అడుగుతాడు అంటే అవును అవును ఇంతకాలం ఎక్కడికి వెళ్ళాడు ఇప్పుడు కలపడుతున్నాడు ఎక్కడికి వెళ్ళేది వెళ్తే అడుగుతాడు అడిగితే నేను ఫలానాలోటే వెళ్ళేదానికి చెప్తాడు ఆ ఫలా చోటు మీరే ఊహించుకోండి ఎవరికి వాళ్ళు ఫెలప్ చేసుకోవటం ఫలా వెళ్ళేదని చెప్తాడు అంటే దంభం అలా ఉంటుంది ఆ దంభంతో చేసేటువంటి ధర్మ కార్యములన్నీ కూడా నామయజ్ఞములలోకి వస్తాయి ఈ శ్లోకం అనే సిద్ధము ఆత్మసంభావిత శబ్దా న్వితా యన్ నామయస్ గంభేనా విధిపూర్వకం అహంకారం బలం దర్ప కామపరదేహు ప్రద్ధంతో ఈ అసూరులు ఎలా ఉంటారంటే సంస్కృతితాహ సంస్కృతిత అంటే ఆశ్చర్య ఆశ్చర్య సంస్కృతితన్నా ఒకటే ఆశ్రయిస్తారు ఎవరిని ఈశ్వరుని ఆశ్రయించారు వాళ్ళు ఈశ్వరుని ఆశ్రయించరు ఇప్పుడు మీరు గమనించారు ఈ దంభంతో కర్మ చేసేవాడు వాడి ఈశ్వరుని ఆశ్రయించారు వాడికి ధనము పేరు ప్రతిష్ట సమాజంలో తన తన ప్రతి వాటిని ఆశ్రయిస్తారు తప్ప ఈశ్వరుని ఆశ్రయించు అలాగే ఈ కర్మనిష్ఠులు ఉంటారు వాళ్ళు కర్మను ఆశ్రయిస్తారు ఈశ్వరుని ఆశ్రయించరు కర్మ జడమైన కర్మ తమకి కర్మఫలాన్ని తెచ్చిపెడుతుంది అని కర్మను ఆశ్రయిస్తారు తప్ప వాళ్ళు ఈశ్వరుని ఆశ్రయించరు అందుకని వాళ్ళు ఏం చేశారంటే ఈశ్వరుల్ని త్రోసిపుచ్చి అపూర్వాన్ని పెట్టుకున్నారు కర్మ నుంచి అపూర్వం పుట్టుకుంది కర్మ జడము జడమైన కర్మ నుంచి పుట్టిన అపూర్వము జడమా చేతనమా అన్నట్టు వాళ్ళు జడమనే చెప్తారు వాళ్ళకేమి జరం నహి కట్టే జడమనే చెప్తారు అపూర్వం జడవేరని వాళ్ళు ఒప్పుకుంటారు ఇంక వాడిని మీరేం వాడు జడమని వాడే చెప్తూ మనం ఏం చేస్తాం అయితే నువ్వు దేన్ని పట్టుకున్నట్టు జడమైన కర్మను జడమైన అపూర్వాన్ని పట్టుకుంటాడు దాన్ని ఆశ్రయిస్తాడు అంతే తప్ప ఈశ్వరుడి పట్టుకోడు వీళ్ళు అహంకారము బలము దర్పము కామము క్రోధము ఈ ఐడెంటిటీని పట్టుకుంటారు సో అహంకారము అంటే ఈగో సో నేనే అన్నీ చేస్తున్నాను అన్ని గుణములు నాయ ఉన్నాయి నా అంతకంటే మునగాడు ఎవరూ లేడు వీళ్ళని అహంకారము కదా శంకరులు అహంకార లక్షణం చెప్తున్నారు చూడండి అవునా అంతకు ముందుది భాష్యం సోళగా భాష్యాభ్యాం ఘనమానమ్యాం అన్విత యజన్ నామయజ్ఞై నామై ఆ తర్వాత అన్న తే దంభితూకం విహితాంగేతి కర్తవ్యపారహితై ప్రత్యేంతే అని పెట్టుకోవాలి వాళ్ళు తేయజంతే వాళ్ళు యజ్ఞాలు చేస్తారు యాగాలు చేస్తారు ఏంతో చేస్తారు దంభేన దంభము అంటే ధర్మధ్వజత్వం అని శంకరుల యొక్క నిర్వచనం అంటే వీళ్ళు ఈ పెద్ద పెద్ద యజ్ఞాలు యాగాలు తీసి వాళ్ళు ఒక జెండా ఒకటి పెడతారు జెండా ఒకటి ఎగరేస్తారు ధ్వజం ధర్మధ్వజము మేము ధర్మం చేస్తున్నాము అని ఒక జెండా ఎగరేస్తారు మా చిన్నప్పుడు దగ్గరలో ఉండే విలేజ్లో ఉండేవాళ్ళం దగ్గరలో ఉండే టౌన్కి సర్కస్ వచ్చేది సర్కస్ నిర్మిర సర్కస్ రోడ్ వచ్చేది ఆ సర్కస్ ఆ టెంట్ పైన ఒక పెద్ద దీపం పెట్టి వాడు దాన్ని ఆకాశంలోకి అలా తిప్పివాడు తిప్పితే సుమారు ఇరవై ముప్పై మైళ్ళ వరకు కూడా ఆ దీపం కనపడి మేము రాత్రి ఏడు ఏడున్నరకి ఆ దీపాన్ని చూసి వాళ్ళు ఇలా తిరిగి అలా తిరిగి మళ్ళీ ఓ నిమిషం తర్వాత తిరిగి వచ్చేది ఆ సర్కస్ అక్కడ ఉందన్నమాట సర్కస్ట్ కదా అడ్వర్టైజ్మెంట్ అలా వీడు చేసే ధర్మానికి ఓ జెండా దొరుకుతుంది ధర్మధ్వజ ఆ జెండా మీద వీడిపోతూ ఉన్నాడు అలాగే ఓ పేషం పేరు ఒకటి దానికి వీడి పేరుకి బాగా కలిపి ప్రచారం బాగా చేసి ఆ జెండా చెప్తూ ఉంటాడు ఎక్కడికి వెళ్ళినా జెండా కార్లో వెళ్తున్నారనుకోండి ఆ కార్యక్రమంలో పెద్ద జెండా ఆ జెండా ఇంట్రెస్ట్ ఉంది ఇక ఫలానా మహాత్ముడు వెళ్తున్నాడు అని అని అందరికీ తెలుసు నా ఇటువంటి పనులు ఆర్దే నెసెసరీ ఆర్ నాట్ అన్నది మనం ఆలోచించుకోవాలి నిన్న కాక మొన్నటి వరకు అంటే మే ఒకటి వరకు కూడా పైన ఎర్రబుగ్గ అంట అంటే వీడు విఐపి వెళ్తున్నాడు అని ఒక రెడ్ లైట్ కాదు పెట్టి వెళ్తూ ఉండడం అన్నది మనకి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి మొన్న మే ఫస్ట్ వరకు కూడా ఇండియా దాన్ని నరేంద్ర మోడీ గారు హౌస్లా చేశారు అది అల్లా అది పెట్టుకోకూడదు ఈసెంట్ ఈఐటీ అని తీసేసి వెరీ ఇంపార్టెంట్ పర్సన్ అనే మాటను తీసేసి ఎవ్రిబడి ఈజ్ అన్ ఇంపార్టెంట్ పర్సన్ ఈఐటి అని పెట్టుకోండి అని ఆయన ఒక శ్లోదన్ ఇచ్చి మొట్టమొదటి తాను తీసేశారు చాలా మంది తీసేశారు ఇంకా కొంతమంది పెట్టుకు తిరుగుతున్నారు దాన్ని ధర్మధ్వజము దాన్ని ధ్వజము అంట వీడు చేసే ధర్మ కార్యాల మామూలుగా లోకంలో విఐపి రక్షణ ఉంటుంది వీళ్ళు ఏం చేస్తారంటే యజ్ఞాలు వేధాలు చేసేవారు ఒక ధ్వజం పెడతారు ఆ ధ్వజానికి ఒక లోగోలు ఇవి అవి బాగా తయారు చేయించి పెద్ద పెద్ద ధ్వజాల తయారు చేయించి కారుకు రక్షణ వెళుతుంటే ఆ కారుకి ధ్వజం రెపరెపలాడుతూ ఉంటుంది చూసే వాళ్ళందరూ కూడా అసలు కారుకి ధ్వజం ఉండదు కదా మామూలుగా కార్లు పోతూ ఉంటాయి ఈ ధ్వజం చూసేప్పటికీ ఎర్రబుగ్గను చూసినప్పుడు విఐపీ అనిపించినట్లుగా ఈ ధ్వజాన్ని చూడగానే ఎవరో మహాత్ములు వచ్చారు అని లోపల ఉన్న వాళ్ళందరూ అనుకుంటారు చాలా ఉంటారు దాన్ని దంధము నాకు శ్రీ అరవిందరావు గారు చెప్పారు ఆయన రిటైర్డ్ డైరెక్టర్ జనరల్ పోలీస్ కదా ఆయన చెప్పారు నాకోసారి ఆయన దగ్గరికి ఈ ఎవరిని ఫలానా మహాత్ములు వస్తున్నారు మీరు పోలీస్ ఎస్కార్ట్ ఇవ్వమని రిక్వెస్ట్కి వచ్చేవారు అంటే పోలీస్ ఎస్కార్టీ ఎక్కడి నుంచి ఎయిర్పోర్ట్ నుంచి ఆయన విమానంలో వస్తారు మంచిది ఎయిర్పోర్ట్ ఒకప్పుడు విమానంలో రా కార్లో వస్తారు కార్లో వస్తే ఊరి బయట పొలి మేరలో గిల్సు నగరకో ఎక్కడికో వెళ్ళి విజయవాడ నుంచి వస్తున్నప్పుడు ఎస్కార్ట్ ఇవ్వాలి అక్కడి నుంచి పోలీస్ ఎస్కార్ట్ అంటే ఈయన అన్న పోలీస్ ఎస్టాప్ ఎందుకండి ఆయన సాధువు కదా సాధు సంతృప్తితో ఆయనకి అందులో క్రెక్ పర్సెప్షన్ లేదు ఇప్పుడు విశ్వహిందు పరిషత్ లీడర్స్కి వాటికి త్రెక్ ఉంటుంది వాళ్ళ మీద టెరారిస్టులు ఫ్రీగా దొరికితే చనిపెద్దామని కాపలా కాస్తూ ఉంటాం కాబట్టి వాళ్ళకి సెక్యూరిటీ భాగంగా పోలీస్ ఎస్టాప్ట్ ఉంటుంది సో నేను ఒకసారి ఒక ప్రయాణం చేశాను మేము ఇంకా హైదరాబాద్ చైర్మన్ ఉంటున్నా అన్నాడు మీ దారిని మీరు వెళ్ళిపోండి ఇంకా ఇంకా ఈ పైన నా చుట్టూ పోలీస్ ఎస్ కార్ట్ ఉంటుంది మీరు ఇంకా దాంతో ఫుడ్ కారు మీ దారిని మీరు వెళ్ళండి చెప్పారు అంటే చాలా సంతోషం అండి థ్యాంక్ యూ వెరీ మచ్ నేను వచ్చేసాను ఎందుకంటే ఆ పోలీస్తో పాటు నేనే కాలపడ్డాను కాబట్టి వాళ్ళకి పోలీస్ ఎస్ కార్ట్ అది అవసరం క్రెట్ పర్సెప్షన్ ఉన్నటువంటి అవసరం దట్ ఈస్ ఫాట్ దీనికి ఈయన ఏం మీ స్వామికి క్రెక్ట్ లేదండి మీకు పోలీస్ వెస్టార్ట్ ఎందుకు అని చెప్తే ఈ శిష్యులు అంటారు కరెక్ట్ లేదని మాకు తెలిసినండి కానీ అది ఒక అదొక స్టేటస్ సింబల్గా మీరు పోలీస్ కార్ట్ ఇవ్వాలి అని నేను అడిగితే ఇవ్వమని నేను చెప్తే కాదు మీరు ఇచ్చి చేయాలి మేము డబ్బులు ఇస్తాము మేము దానికి ఏమైనా మినిస్టర్ గారి చెప్పించమంటే చెప్పిస్తాము ఏమైనా దానికి ఖర్చు అవుతుందో పదివేలో యాభై వేలో ఖర్చు అవుతుందంటే మేము ఎవరికైనా ఇవ్వాలంటే ఇస్తాము ఆ పోలీసులందరికీ మేము పైసలు ఇస్తాము మీరు ఎవైనా సరే స్టార్ట్ ఇవ్వాల్సిందే అంటే నో నథింగ్ డో నో ఎస్టార్ అని అని నా ఆయన ఆయన చెప్పారు ఒకసారి చెప్తుంటే ఎవరికో చెప్తుంటే నేను వినుంటాను బహుజా నాకు చెప్పుకుంటాను ఎందుకంటే ఇటువంటి ప్రసంగాలు నాకు చెప్పిన వస్తున్నాయి ఎవరికో చెప్తుంటే నేను వినుంటాను కాబట్టి అలాంటివి ఉంటాయి విఐపి సింబల్ ఆ విఐపి సింబలు నేను పుణ్యకార్యాలు చేస్తున్నాను నేనేమో గొప్ప తపస్సుని అని చెప్పుకోవడం కోసం పెట్టుకుంటే ఆ దానికి దంభానికి చక్కటి దృష్టాంతం అది ఉన్నట్లయితే అది దంభము ఇంకా అవిధి పూర్వకం చేసే యజ్ఞాలులో విధి ఉండదు విధి ఉండదు అంటే తత్వం అంగములు ఉంటాయి ఇతి కర్తవ్యత ఉంటుంది అవేమీ ఉండవు అంగములు అంటే ఇప్పుడు మీరు సత్యనారాయణ వ్రతం చేసేటప్పుడు కొండే దానికి ముందు కలశారాధన ఉంటుంది కలశగంధ పుష్పాక్షత్యర్చ్య కలశస్య ముఖే విష్ణు అంటే ఏదో ఉంటుంది సో అది అంగం ఆ కలశారాధన చేస్తే అంగం వీడు కలశారాధన చేయడు కలశం పెట్టడం రేపు పాఠ్యం హోమపేమంటే నా చెందులు అది కొన్ని నీళ్లు పోసి నీళ్ళు పోస్తాను కలశం పెట్టడం అంగం సరి అంగాలు సరిగ్గా ఆచరణ తర్వాత ఇతికర్తం అంటే హోమం చేసేప్పుడు ఏ విధంగా హోమం చేయాలి నేను ఇందాక మీకు చెప్పాను స్వాహాకారం వరకు ఆగి ఉండి స్వాహ అనుకుండగా వీడు హోమం చేయాలి వీడికి మంత్రం వచ్చి ఉండాలి కదా మంత్రం వచ్చుంటే స్వాహా ఎప్పుడు వస్తుందో వీడికి తెలుస్తుంది అహ ఏ మంత్రాలు రాకున్నప్పుడు ఊరికే అక్కడ జరుగుతుంది ముద్దబ్బాయిలాగా కూర్చుని నెయ్యి దీంట్లో తీసి దాంట్లో పోస్తూ ఉంటాడు వాడికి ఏ క్వాలిఫికేషన్ ఉండదు మంత్రాలు రావు కాబట్టి స్వాహకి స్వాహ ఉన్న స్థలానికి నేను స్థలానికి చేరా ఉంటాడు ఏం మేగా మహే అయినప్పుడు పోసేస్తాడు నెయ్యి అది చేరా స్వాహ అనేప్పటికి నెయ్యి వేయదు ఉంటాడు తెలీదు చదువుకున్న మాట కాదు హిందూ ధర్మానికి వచ్చినటువంటి ఒక పెద్ద గొడ్డలు పెట్టువంటి సమస్య ఏమిటంటే జనులకు ధర్మాన్ని బోధించేటువంటి మతాధికారులు పీఠాధిపతులు ధర్మాధికారులు ఆచార్యులు ప్రవచనకర్తలు వాయులు నెంబర్ దేవాలయాల్లో పూజాధిపములు నిర్వర్తించే పురోహితులు రుత్మిక్కులు నెంబర్ టూ సంస్కృతం రాదు రామాయణం చెప్పేస్తూ ఉంటాడు సంస్కృతం రాదు రామ సంస్కృతం రాకుండా రామాయణమే చెప్తారు అంటే నేను తెలుగు అనుబాబు రామాయణం చెప్పచ్చు కాదు ఒక ఒరిజినల్ రామాయణం అని చెప్పాడు ఒరిజినల్ గ్రంథాలు ఉపనిషత్తులు చెప్పాడు బ్రహ్మసూత్రాలు కూడా చెప్పాడు ఏదైనా చెప్పేస్తారు సంస్కృతం మాత్రం అడవు రామశబ్దం అడగద్దు రామశబ్దము సర్వశబ్దము చెప్పు నాకు ఆ రెండు శబ్దాలు get then you allow you permission to go ahead and do whatever you want we know our om shit all right bad samasya parava ayurvedam practice chesi valaku samskrutam raadu ayurveda grantham ne samskrutam lo unnaayi ee samskrutam adarana ayurveda vinda system ante thailand lo adarana chestuntobothu anthe grantham tho idi english lekundaga allopathy vaidyam chesina vaadu evaraina vaidyam naa english adandi నేను అలోపటి వైద్యం చేస్తాను అంటే చేయించుకుంటారా మీరు చేయించుకోరు కానీ సంస్కృతం రాకుండా ఆయుర్వేదం వాడి చుట్టూ మాత్రం ప్రదక్షిణం చేస్తారు మీరు మీరే చేస్తారు పాపనే ఆయుర్వేదం వాడిని ఎవరగాలి ఎవరైనా మీకు సంస్కృతం రాదా అని అడగాల రాదంటే వద్దులే అని చెప్పి సంస్కృతం జరుగుతున్న ఆయుర్వేద వైద్యులు నేను ఒక్కడనే కలిశాను ఇంతవరకు ఆయన పేరు మహాదేవుడు ఆయన తిరువెల్వేలులోనో నాగ పచ్చాంగంలోనో అక్కడ ఉంటాడు ఆయన నేను ఎదుగుదాను ఆయన ఆయన రోజులు ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు ఆ సంస్కృతం నాకు ఒక్కడే తెలుసు ఇంకా నాకు ఎవరూ తెలియదు మిగతా వాళ్ళు ఉంటారు ట్రయల్ అండ్ అడర్ ప్రాక్టీస్ తర్వాత జ్యోతిష్యని చెప్పేవాడికి సంస్కృతం రాదు పంచాంగాలు రాసేవాడికి సంస్కృతం రాదు వాడు ఆ పాత పంచాంగాల్లో ఉన్న పారాగ్రాఫ్లన్నీ రాసుకుంటూ ఏదో పిచ్చి పిచ్చి క్యాల్కులేషన్స్ వేసి ఏదో అంకెలు వేసుకొని ఏదో ఘడియాలంటాడు విఘడియాలంటాడు ఎవరికైనా తెలిసే కదా చేయాలి ఆ అంకెలు కూడా ఆ పాతకాలపు అంకెలు వేస్తారు పాత ఇప్పుడు అందరూ తెలిసే అంకెలు వేయాలి కానీ రెండు రోజులు ఇలా వేస్తారు ఇలా వేస్తే అది చూసిన తెలుస్తుంది ఇలా వేశారు అనుకోండి అది ఏమిటో ఎవరికీ తెలియదు కాబట్టి ఇలాంటి ఇదంతా దంధం అంత దంభం దుర్ముహూర్తం పదమూడు గెడిగల పదకొండు మీ గడియలు అంటాడు రాకేమీ తెలియలేదు తెలిసిందేమో దానికోసం యూ డోంట్ డ్రో ఎది అలాంటిది రాసిన రాయడం ఎవరికి పనికిరానికి పనికి చేస్తూ ఉండడం ఆ రాసిన కూడా ఏమీ తెలియకపోవడం సంస్కృత భాష రాకపోవడం ఎంత దోషం